సమర్పించుకొని <imitation> అడిగిపడుతున్నాము <Amen. imitation> సార్ సంపత్ సార్ పాట పాడుతున్నాను మీరు పాట పడి వాక్యాన్ని కంటిన్యూ చేయండి మానవుడ వైసలనరులా మానకా నీ దోషమునూ బాపుటకు బలి అయితే వేసు బహు ప్రేమ తోడా బాపుటకు బలి అయితే వేసు బహు ప్రేమతోడా మీ బలి నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమన్ ప్రేమ నొందుటకు నియమంబునిచ్చి నీవే నీవే జీవ పురుత్తేవంటివి నీవే జీవ జలంబు వంటి ఇన్ను ననుభావి చుడంతిగా నిజ దేవే నీ శరీరము నిజముగా వెరు అందవడిని ఇందుదిను భాగ్యంబునిచ్చిటివే నాయన్నే మంచి యూత నుంచిదండి పంచగాయాముల నుండి నిత్య జీవపుటూటలు చేసి తీ నీ ప్రేమ నిన్ను జ్ఞాపకముంచు కొనుటకు నీదు ప్రేమ బలిలో మగుటకు నిత్యమాచరించుడంటివి నీ నిజ భక్తితో ఎంత ప్రేమగా బలిగనైతివి ఎంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప శ్రీయసు ee de niche tu nato nittumuli bali ingu lakwato nunnu nithadu chipirinaye su chennadunu maruvanu nipu shramalanu banini nippodu naadu kanula jodaneppodu naadu paapa bharamundine adiye ేమతో దేవునికి వందనంలో రోజే వర్షదే దులయంలో మనం ఉంటుండగా ఈ యొక్క సన్నిధిని బట్టి దేవునికి వందనాలు నన్ను సమర్పించిన విధానం బట్టి మరొకసారి దేవునికి మనం స్పందనతోనే ఉన్నాము దేవుని బట్టి ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనము అదే రీతిగా పదకొండవ వచనంలో మనము కొన్ని విషయాలను పాతిని బంధు సంబంధించిన విషయాలను మనము చూడగలము ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచనము అదే రీతి పదకొండవచనము తోశియా కుమారుడుము ఊడా రాజునైన ఒక్కో యాక్యము నాలుగో సంవత్సరమున అనగా బగులో రాజున నెక్పథ మీద ఇరవై సంవత్సరమున యూడా ప్రజల ముందరికి వచ్చి ఉర్మికు ప్రత్యక్షమైనటువంటి వాత పదమూడు వత్సంలో పదకొండవంలో ఈ దేశమంతా పాడుగాను నిర్ధనముగాను ఈ జనంలో డెబ్బై సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండవు అయితే దేవుని పట్ల ఇష్టాయుల యొక్క అవిధేయత మనకు స్పష్టంగా కనబడుతున్నది బబులోను బబులో కూడా ప్రేమ ఉక్షయులు కాణాలలో స్థిరపడిన తర్వాత వారు అన్న జనాంగముతో ఏకమై దేవునికి ఔదీయత చూసి వారిని పాలించిన రాజులు కూడా రావిలమోనం వలె నిజ దేవుని ఆరాధించలేదు నలభై మంది రాజులలో రాజులు పంతొమ్మిది మంది యువ కృష్ణుకి చెడు నడిచిన వారుగా ఇరవై మంది యువత రాజులలో ఎనిమిది మంది మాత్రమే దేవుడు కృష్ణులుగా జీవించారు మొదటి గ్రంథము గా రాజుల రెండవ గ్రంథము బహులోను అంతమైన రాజుల మొదటి గ్రంథము కులమును వైభవంతో ప్రారంభం కాగా రాజుల రెండవ గ్రంథము సిగ్గుతో విధించబడినట్లుగా మనము చూడడం రాజుల మొదటి గ్రంథము దేవుని పట్ల విధేయత ఆశీర్వాదములతో ప్రారంభము అయింది రాజుల రెండవ గ్రంథము అవిధేయత శాంతలతో నిలిచినట్లుగా మనము యూదా జనంలో అవిదేత వారి పాప ఫలితాలను విషయాలు ప్రవర్తించినట్లుగా మనం చూడగలం మద్యం కాగడం అని వేకున్నే లేచి రాత్రి వరకు పానం చేయు వారికి స్థిరమైనట్లుగా మరి తెలుసుకున్నాం జనములను పిలుచుటప్పును ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టాను ద్వశులైపోయిన ఇస్రాయిల్ చేయను పోగు భూమి యొక్క నాలుగు వరకు చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చు ఇస్రాయలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపానికి వచ్చిన శిక్ష బబులోను చెర అని పాత నిబంధన ప్రవక్తలు వర్ణించినట్లుగా చూస్తున్నాం నలభై ఏడు ఐదు ఆరులో ఇవ్వూడు పదిహేను నుంచి ఇరవై వరకు ఇరవై ఐదు అధ్యాయం ఒకటి నుండి పదకొండు వరకు కూడా ఒప్ప నిబంధన దేవునికి దేవుని ప్రజల శత్రువైన కృష్ణ రాజ్యానికి కృష్ణ పట్టణానికి బబులోను అని పేరు పెట్టారు దక్షణ గ్రంథం పద్నాలుగు ఎనిమిది పదిహేడు ఐదు పద్దెనిమిది రెండు రషియా క్రీస్తు పురము ఏడు వందలలోనే ఉక్రెయిన్లకు బబులోన్ చడగా ఉచ్చరించినారునియా క్రీస్తు వరకు ప్రవర్తించారు వీరు డెబ్బై సంవత్సరం చర్యలో ఉంటారని ఎన్నికలు ముప్పై ఏడవ అధ్యాయంలో ఇస్రాయల్ చరణ్లోని పెయిన తర్వాత కూడా ప్రవర్తించినట్లుగా చూడగలం ఆ ఎండిన ఎన్నికలను గుర్తు చేస్తూ మీరు పనికిరాని వారైనా నేను రక్షిస్తానని అభియమిస్తున్నట్లు విషయా నలభై అధ్యాయం నుండి యాభై ఐదు అధ్యాయులలో మిగతా ప్రజలు బబులోని తెరలో నిరాశ నిసుకోవాల మధ్య ఉండటం కనిపిస్తుంది అయితే దేవుడు తన ప్రజలను చిర నుండి విడిపించి దిశలేములకు నడిపించి మొదల నూతన జీవితాన్ని ఇస్తాడనే ఆశాభావాన్ని ఏషియా ప్రవక్త తెలియజేశారు ఏషియా ఐదో అధ్యాయంలో యూధా పాపస్థితి దాన్ని బట్టి కలగబోవచ్చిన తీర్పును మనము ద్రాక్ష తోటి ఆయన ఇస్రాయేల్కి వచ్చిన దుఃఖము తీర్పు చదువుతున్నాము ఇస్రాయేల్ వంశం యూధా మనుషులకు ఆయనకు ఇష్టమైన వనము ఆయన ద్రాక్ష కోట న్యాయం కావాలని చూడగా బలాత్కారము కనబడని నీతి కావాలని చూడగా రోదనము వినబడి విషయా ఐదు అధ్యాయము ఏడో కాబట్టి నీతి న్యాయ లేక జీవిస్తూ ఇసాయులు వారి శ్రమను తీర్చి మరియు వచ్చిన అధ్యాయము ఎనిమిది వచ్చిన పది వచ్చిన వరకు విలాసవంతముగా జీవిస్తున్న యూద వారికి గృహమురు నివాసం లేక ద్రాక్ష తోటలు తక్కువ పలనించుట ఆమె ఉపమానము ద్వారా పరుస్తున్నాడు పదకొండు నుండి పదకొండు పదిహేడు వరకు శరీర సౌక్యము ఆనందం కూరు కీర్ణాకారుడు మరి నూట ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చిన ప్రకారంగా సర్వమండల మాతారాడి నేను వేకోన్నే లేచను ఎన్నో మధ్యాహ్నం చెల్లించను తులలో నేను కీర్తించను దేవుని సృష్టించాలి కానీ యూదో వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ద్రాక్ష రసము మత్తులైందులతో కాలం కుడక్చు దేవుని నిర్లక్ష్య పెట్టినందున వారికి శిక్షించి క్షమ పెట్టదునని వారు చంపబడదురనియో తెరగా చంపబడుదరనియో చెప్తున్నాడు దేషము పాడై దేడు భూమిగాను గొర్రెలకు నే భూమిగా చేయడం ఈలా చేత ద్వారా దేవుడు తన నీతి ద్వారా కన్ను తాను పరిశుద్ధపరచుతూ అని తెలియజేస్తున్నాడు పద్దెనిమిదో వచ్చిన నుండి ఇరవై పంతొమ్మిదో వచ్చిన వరకు పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన బట్టిన తాను బండి మోకాల్సి దోషమును పాపమును లాక్కు వస్తున్నారు ఉదాహరణలో బట్టి తగ్గినది చెప్పను క్రీడను మేల మీరు చెప్పు వారికి శ్రమ గర్విస్తులు తమ జ్ఞానమును బట్టి గర్వమును పాపమును పడదురు శ్రమ కలుగును ఇంటి శ్రమ మరి ద్రాక్షరసం తాగుతలోను కలుస్తలోను ఎగువగల వారాలు కలరు ఇలాంటి వారు దుస్తులను నీతి మంతులను నీతి మంత్రుల దృష్టిలను మీరు దేవుని ధర్మశాస్త్రములక్ష పెట్టి దేవుని వాసులను అంగీకరించదురు వీరిని దేవుడు పుట్టగా వీరి కళేబరంలో కంటగా వీధులలో పడు నెరవేరుకు ఎంత మీద బండించినప్పుడు రెండు రోజుల దిగుతం ముప్పై ఆరు పదిహేను నుండి పంతొమ్మిది వచ్చినాలలో జరిగినట్లుగా చూడగలను ఈ లాభం జరిగిన దేవుని కోపం చల్లారక ఈ వారిని డెబ్బై వరకు పంపాను దేవుడు వారి మీదికి ఖల్దీవుల రాజును రప్పింపగా వారందరూ అతనించాను మరియు బబులోను రాజు దేవుని మందిరపు ఉపతనములన్నిటినీ విహో మందిరూ నిధులలో రాజు నిధులగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చి దేశం పాడుగానున్న డెబ్బై సంవత్సరాల కాలము అది విశ్రాంతి అనుభవించను నిర్మీయ వాక్కులు ప్రవేశించినట్లుగా మనం చూడగలం నిర్మీయ అనగా యహోవా ప్రార్థించుతా అని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎరుసలేంలకు రెండు క్లోసుల దూరంలో నున్న అనాతో అనే గ్రామ నివాసి యాజక వంశములకు చెందినవాడు యూదారాజైనలో పదమూడు సంవత్సరంలో ఎరుసలేం నాశనం అయ్యే వరకు తీసుకురము ఆరు వందల ఇరవై నుండి ఐదు వరకు ప్రవర్తించాడు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు వచ్చిన ప్రకారము శణములకు ప్రవక్తగా తల్లి గర్భం మంది ఇది దేవుని ఏర్పాటు అనుకున్నాడు ఐ వాంట్ నేను నిన్ను పంపు వారి వద్దకు పోవాలను నీకు అజ్ఞాపించిన సంగతులను తెలుపు నిన్ను విడిపించడకుండా చూడై ఉన్నాను విషయా కుమారుడు వివరాలు ఏము నాలుగో సంవత్సరం నా బబులు రాజైన సంవత్సరం నా తిరిమియాకు ప్రత్యక్షమై వాక్ నీ చేతి వలన నాకు కోపం కుప్పించకూడదు నేను మీకు ఏ బాధయో కలుగజేసుకుంటున్న అతను అన్ని దేవతలను అనుసరించటో వారిని పూజించటో వారిని నమస్కారం చేయటం చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగి మేడలా ఎహోవా అందుకు మీ పిత్రులకు నివాసము కలగజేసిన దేశంలో మీరు నివసించటం చెప్పుటై యహో ఆ లేచి ప్రవక్త అయిన తన సేవకులందరినీ వచ్చినను మీరు వినక తెలియజేయండి మీకు కలుగు బాధ పాల మీ చేతి పనుడం నా కోపం గుర్తించి మీరు నా మాట ఆలపింపదురని విహో వాక్తులు ఇస్తున్నారు నా సేవకుడు మీకు బబులోను రాజును పిల్లలు నా జను శాపలుగాను విమయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎన్నటి పాడుగాక ఉండ చేతులు ఈ దేశమంతీ పాడుగాను నిర్జన ఈ జనములో డెబ్బై సంవత్సరం బబులోను రాజునకు దాసులుగా ఉంది అది ఇదే అని నిర్ణయ గ్రంథం ఇరవై నాలుగు నాలుగులో యహోవా ఎంత భయభక్తులు కలిగి ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము దాని వలన కాలము చూపించుకుడు నీకు మేలు కలుగున్నట్టు నీ పాపే కారణమని హిరిమిస్తున్నాడు ఈ రీతిగా మరి ఈ దేవుని పట్ల ఎక్సైల్ యొక్క అవిధి మనం బాధంగా చూడగలం బమ్మ వారికి శిక్ష యహోవాటింగ్ కాలంలో ఇరిమియా దేవుని మందిరం దగ్గరకు గొప్ప ప్రసంగం చేసింది ఈ ఏతు చేత యాజకులు ప్రవక్తలు దంపతి ప్రయత్నించారు అతడిని పుట్టి అవమానపరచినారు అతడు మందిరంలో ప్రవేశంపకూడదని చెప్పారు అతడు వాకుడి చేత తన సందేశాన్ని రాజున చదివి వినిపించారు రాజు ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు పిరిన్య మరికొన్ని సంగతులు కలిపి రెండవసారి వాకుడి చేత చూస్తున్నాం ఈ రీతిగా మనస్సే కాలంలోను ఆవో కాలంలోను విషయా కాలంలోను కాలంలోను ఇర్గియా రాజు కాలంలోను మరి ఈ యొక్క సందర్భాలలో అనేకమైనటువంటి మరి పరిశీలన పడిపోయే వరకు బబుల ఆధునియంలో ఈ సందర్భంగా ఇర్మియ వర్తమానము సామీఖ్యతను గమనిస్తే పరాక్రమ గల యూదా నాశనం చేయబడదని యూడా పచ్చ తప్ప పడితే రక్షించబడుతుందని నాశనం చేసిన బబులను ఇక తలెత్తకుండేలా నాశనం చేయబడుతుందని వెలుగెత్తి చాటించారు ఇర్మ యాభై అధ్యాయము యాభై ఒకటి దేవుడు బబులోను ఒక ఆయుధముగా ఉపయోగించుకుని ఇస్రాకాలము ఏలనించిన తర్వాత వారి గర్వమునకు తాను వారిని సూచిస్తాడు అన్నది యొక్క ముఖ్య వర్తమానం యస్సులో మూడవసారి పట్టుబడిన కాల్చబడిన తర్వాత దాని శిబిలమును చూసి హృదయ పరితాపము ఇర్మియా రాసిన ఐదు దుఃఖ జీపికలలో విలాపవాక్యములు కూడా రాముతానన్నది పిలిపించి ప్రవక్తగా ఇందు చుట్టుపించబడింది ఆరు శతాబ్దాల పిల్ల ఆయన చూస్తూ విలభించను పని వాడుగా చూస్తున్నాం దేవుడు మహమార్థమైనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ప్రారంభ ప్రార్థన చేసిన గారికి వాక్యాన్ని పంచుకుని మన సంపత్సారికి మీ అందరికి ప్రత్యేకమైన స్పందనాలు మరి చెప్పబడిన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్రాయలు చెడు నడక ఏ విధంగా నడిచారు అనేది వాస్తవంగా బైబుల్ మొత్తం యేసు పుట్టుక ముందు దగ్గర నుంచి యేసు పుట్టిన తర్వాత కూడా మరి బైబుల్ మొత్తం మీద ఇస్రాయలు అనే వారిని ఏ విధంగా రక్షించాలి ఎందుకు వాళ్ళు చెదిరిపోయిన గొర్రెల్లా గుండిపోయారు అనే దాని మీద ఎక్కువగా మరి బైబిల్ అనేది రాయి రాసిపెట్టింది యేసు ప్రభు కూడా తన శిష్యులకి మరి చెప్పేటప్పుడు నూతన నిబంధనలో కూడా మరి చెదిరిపోయినటువంటి ఇస్రాయిల్ దగ్గరికే వెళ్ళండి మరి ఇస్రాయిల్ కాని వారి దగ్గరికి మీరు వెళ్లొద్దు ఆ వారి రక్షణ కోసం మీరు ప్రార్థన చేయండి వారి రక్షణ కోసం వాళ్ళని రక్షణలో తీసుకురావడం కోసం మీరు ప్రయాసపడండి చెప్తూ ముఖ్యంగా మత్తి స్వార్థ పదవి అధ్యాయంలో ఆయన ఆ శిష్యులకి అన్ని రకాల టీచింగ్స్ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు ఏ విధంగా మీరు ఉండాలి ఏ విధంగా మీ నడత అనేది ఉండాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది ఆ మత్స్య సోర పెద్ద మొత్తం ఉంటది అదేవిధంగా ఏంటంటే ఈ వీళ్ళు ఏ విధంగా తప్పిపోయారు ఎంత దేవుని ప్రేమకి వీళ్ళు దేవుని ప్రేమను పొందుకుంటానే దేవునికి ఎందుకు ఎంత దూరం అయ్యారు అనేది పాత నిబంధనలు గ్రంథంలో మొత్తం రాసిపెట్టి ఉంటుంది నిజమే మరి ఇస్రాలీలకి వాళ్ళకి ఆకలి అంటే దేవతలు తినే మన్నాను ఇచ్చినప్పుడు దాన్ని ముందు బాగా ఎక్కువగా దాచుకున్నారు దాన్ని దేవతలు తినేదని చెప్పి వాళ్ళు అర్థమైంది తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేశారంటే నిదానంగా దాన్ని అసహించుకోవడం మొదలుపెట్టి సవి సవా సవి సారం లేని మన్నాని మాకిస్తావా అని చెప్పి అనుకోవటం మొదలు పెట్టుకున్నారు మరి దేవుని దగ్గర నుంచి ప్రతి విధమైనటువంటి ఈవుల్ని ఆశీర్వాదాన్ని పొందుకున్న ఇస్రాయిలీలు వాళ్ళకి ఏది అవసరమైతే అది శత్రు వస్తున్నారు అని మరి ఆ ఎరస వీళ్ళేమో దాటించారు ఆ శత్రులందరేమో ఆ ఎర్ర మునిగిపోయారు మరి వాళ్ళ కోసం రెండు పాయలుగా ఎడారిలో మరి నీళ్లు లేవని అంటే నీళ్లను పుట్టించారు మరి మారాని మధురంగా మార్చి మారా నీళ్లు చేదు నీళ్ళని మరి మంచి నీళ్లుగా రుచికరమైన నీళ్లుగా అందించారు ఎన్నో రకాలు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళకి ఏది అవసరం అంటే అది వాళ్ళు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా వాళ్ళని దేవుడు ప్రేమిస్తూ వాళ్ళు అసహించుకుంటున్నా దూరం అవుతున్నా మరి దేవుడు మరి ఆ రోజు యహోవ తండ్రి గాని తర్వాత యేసు ప్రభు కానీ ఇస్రాయల్ పట్ల చూపించిన ప్రేమ అపారమైనది అమోఘమైనది కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని అర్థం చేసుకోక మరి లోకంలో పడిపోతూ పడిపోతూ పడిపోతూనే ఉన్నారు గాని ఒక్కచోట కూడా ఇస్రాయ గురించి మంచిగా వాళ్ళని ఒప్పుకుంటూ దేవుడు వాళ్ళకి ఆ మంచి బిరుదుతో గాని ఎక్కడ రాసినట్టు అయితే మరి నేను గమనించలేదు ఆ విధమైనటువంటి వాళ్ళు ఎంత ఇంకనూ పాపాత్ములు అయి మరి దేవుడు వాళ్ళ కోసం ఎంతో ఎంతో ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు మరి వాళ్ళు భయభక్తులు లేని జీవితాన్ని జీవించారు ఆ విధంగా మనం ఉండకూడదు చెప్పి ఇన్ని రకాలుగా దేవుడు మరి మనకు తెలియజేయడం కోసం ఈ లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారేమో తెలియదు గాని మొట్టమొదటైతే మరి దేవుడు ఆ కోపం చేతనేమో మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పి ఈ రోజు మనల్ ఆత్మీయ ఆత్మీయతలో మరి ఇరీలుగా మార్చుకున్నాడు మరి మనం ఆ ఇస్రాయిల్ కాకుండా దేవుని ఇష్టపెట్టే ఇస్రాయిల్ లాగా దేవునికి అనుకూలంగా ఉండే ఇస్రాయల్ లాగా దేవుని స్వార్థను ప్రకటించేవాడి దేవుని పరిచయం చేసేవాడి మరి మనం ఉండాలని మరి ఈ మంచి మాటలు చెప్పినటువంటి సంపత్ సార్కి ముందు వందనాలు థ్యాంక్ సార్ ఇప్పుడు మన మధ్యలో మొట్టమొదటి ప్రేయర్ పాయింట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి మన మధ్యలో మొత్తం ఎనిమిది మంది ఉన్నాము మొట్టమొదటిగా భాస్కర్ సారు చర్చి రీ అంటే అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు గానీ చర్చికి మాత్రం ఇవ్వట్లేదు అంటే ట్రైన్స్ వదులుతున్నారు బస్సులు వదులుతున్నారు అన్ని వదులుతున్నారు కానీ మరి ఈ చర్చి రీఓపెనింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారేమో తెలియదు దానివల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి మరి చర్చి రీఓపెనింగ్ త్వరగా వీలుంటాయి ఈ గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఓపెన్ చేస్తారేమో ఇప్పటివరకు అసలు ఏమిటి పర్మిషన్ అవ్వకూడదు అనుకుంటున్నారు ఒకవేళ దేవుని చిత్తం నెక్స్ట్ మంత్ ఫస్ట్ చర్చిస్ రీఓపెన్ చేయడానికి దేవుడు ఆ విధంగా ప్రణాళిక చూపించాలనే విధంగా మీరు ప్రార్థన చేయండి నమ్మకమైన ప్రింగళండి ఒకటే వాన్ని పాదాలు ప్రింగలి గిరుజాంగ సహాయం చేయండి అయ్యా నమ్మకం ఏంటండి కడగండి శుద్ధి చేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండి ప్రింగలి గిరు రాజాకొస్తుంది అంతే అక్కడ కొంత కనబడిన బిడ్డల మధ్యలో నాకు ఇచ్చినటువంటి వాళ్ళ పంపులకి యొక్క ఆధిపతిపై మీ కొనాలు మన చూపిస్తున్నాం గనకొస్తున్నాం తండ్రి జీవితంలో గొప్ప దేవుడుగా నమ్మకం ఏంటండి రక్షికులుగా నమ్మకం ఏంటండీ దేవ అందమూరికి ప్రేమించిన దేవుడుగా నదికై కొనాలు చెల్లించుకుంటున్నాం ప్రేమ ఐతే గొప్ప పనికరానికి అయ్యా నమ్మకం ఏంటండీ దేవ మీ మీ పాదాలకు ప్రేపు వెళ్తండి దేవా చూపిస్తున్నాం గనకొస్తున్నాం తండ్రి నమ్మకం ఏందేమో ప్రేమి సమయంలో ప్రభువు దినంలో తండ్రి మేము ముక్కు తీస్తూ ఆరాధిస్తూ నమ్మకం ఏంటండి మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ధర్మాలన్నిటిని బట్టి మీకు కలిగినటువంటి ఉద్దేశాలను బట్టి మీకు కలిగినటువంటి ఆ ప్రణాళికను బట్టి మీకు తెలియజుకుంటున్నాం నమ్మకం ఏంటండీ పెళ్లి దిగ్ అయ్యా నమ్మకం ఏంటండ్రి ఏ ఎన్నికలేని నన్ను నమ్మకం ఏ అర్హత లేని నన్ను నమ్మకం ఏంటోగా మీరు ఏర్పాటు చేసుకుని సత్య సాంప్రాద్యంగా ప్రేమి కలిగిన రాజా మహిళ కలిగించండి మీతో కాలుభాగస్తులుగా దేవ ఐదు గొప్ప పండుతున్నాను మీరు అనుకుని గొప్పగా పొందనాలు చెల్లించుకుంటున్నాను దేవ ప్రేమి అయ్యా నమ్మకం ఏంటండ్రి మా చేయబడినటువంటి వాకి బాగా పొందనాలు నమ్మకమైన తండ్రి విస్త్రబడిన వాకి సహాయం చేయండి ప్రేమి కలిపి రాజా మహిళ కలిగించండ్రి అయ్యా గొప్ప దేవ మిమ్మల్ని విషయంలో మిమ్మల్ని ప్రార్థించే విషయంలో నమ్మకం ఏంటండ్రి అనేక కూడికలు రకరకాలైనటువంటి దేవ నమ్మకం ఏంటంటే సమావేశాలు కలిగి ఉండకపోవడానికి దేవ ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం వల్ల కంటే అన్ని చర్చి నమ్మకం ఏంటే అనేకలు కూడలేకపోతున్నారు నమ్మకం ఏంటంటే ఏ విధమైనటువంటి దేవ సంఘ కోడికలు సంఘ సమావేశాలు జరగట్లేదు దేవ ఆరాధనలు కూడా జరగట్లేదు తండ్రి నమ్మకం ఏందేవా ప్రయోజన రోజు మీకు అయితే దేవ సడలింపు అనుగ్రహించడానికి సహాయం చేయండి ప్రేమగలిగిన రాజు మహిళ కలిగిన తండ్రి ఒకవేళ మీ చిత్రం కాకపోతే అంత్య దినాల కోసం మమ్మల్ని సిద్ధపరచండి నమ్మకం అయిందేవా ప్రేమ తండ్రి గృహాల్లో కూడుకుంటూ గృహాల్లో నమ్మకం అయిన తండ్రి రొట్టె విరుచుకుంటూ నమ్మకం అయిందేవా మిమ్మల్ని అనేక దేశాలని మా మధ్య ఒక ఎగ్జాంపుల్ గా పెట్టినారు అనేక కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అనేక మోయబడినటువంటి ప్రాంతాల్లో దేవా యొక్క అరబ్బు తదితర నమ్మకం అయిన ఇస్లాం దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు దేవ సీక్రెట్ చర్చెస్ లో కలుసుకొని ప్రార్థిస్తూ తండ్రి గొప్ప విశ్వాస వీరులుగా నమ్మకమేంట్రీ తమ విశ్వాసాన్ని రెగ్యులర్ గా పోయే చర్చికి పోయే వాళ్ళకంటే ఎంతో ఉన్నతమైనటువంటి విశ్వాస పరిమాణాన్ని మిమ్మల్ని ప్రేమించే విషయంలో మీ కొరత తమ పెట్టే విషయంలో తండ్రి గొప్ప తండ్రి క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని తనకు అయ్యా మీ కొరత తమ సైతం పెట్టేటటువంటి స్థితికి ఆ విశ్వాసానికి వాళ్ళు ఎదిగినారు నమ్మకమేంట్రీ అతి వారిని మాకు తండ్రి మా ముందు మా ముందులో ఉంచినారు తండ్రి ఈ దేశంలో అటువంటి పరిస్థితులు వస్తే నమ్మకమైన తండ్రి సంఘాలని శుద్ధపరచండి సంఘ సభ్యుల్ని శుద్ధపరచండి నమ్మకమైన దేవ ఆ విధంగా ప్రార్థించి ఆరాధించి ఆ విధంగా మీలో ఎరిగేటటువంటి దేవ నమ్మకం అయ్యా కృతను అనుగ్రహించండి తండ్రి సంఘ నాయకులు సంఘ పెద్దలు పాస్టర్స్ కి అటువంటి నమ్మకం అయిన తండ్రి రాబో దినాల్లో సంభవించినటువంటి దేవ వారు సిద్ధపడటానికి కృపను అనుగ్రహించండి ఈ కోవిడ్ తర్వాత కాకపోయినప్పటికీ తర్వాత అయినప్పటికీ దేవ మా దేశంలో ఈ యొక్క క్రైస్తవ పరిచర్య క్రైస్తవ సంఘాలు నమ్మకమైన తండ్రి క్రైస్తత్వం బైబిళ్లు వీటి అన్నిటిని కూడా నిషేధించినాయన్నారు అతి పరిస్థితులకి మా సంఘాలని మమ్మల్ని విశ్వాసుల్ని అందరినీ సిద్ధపరచని ప్రార్థిస్తున్నాను మేము అంత దినాల్లో ఉన్నామని జ్ఞాపకం సహాయం చేయండి నమ్మకమైన దేవ ప్రేమి తండ్రి ఇంకా మళ్ళీ అంతా నార్మల్ అవుద్ది అంతా ఇంకా మంచిగా జరుగుద్ది ఇంకా శ్రేష్ఠమైంది మాకు ముందులుంది అనేటటువంటి నమ్మకం అయితే తండ్రి బ్రహ్మ నుండి క్రైస్తవ విశ్వాసుల్ని క్రైస్తవుల్ని దేవ దూరపరచండి నమ్మకం అయితే రాబో జీవితం కష్ట జీవితం అని తమ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలని నమ్మకమైన దేవ ప్రింగళ తండ్రి అంత్య ఉన్నామని దేవ మా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి దేవ ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్ని సూచక క్రియలు ఈ అన్ని కూడా ప్రవచనాలు నెరవేరుతున్నాయని నమ్మకం ఏంటంటే గ్రహించి క్రైస్తవ విశ్వాసులు సంజీవితాలను పట్టుకునే వారుగా మేము కూడా అటు స్థితికి దేవ అడాప్ట్ అయ్యేటట్లు కృపణాను గ్రహించుకుని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటే సాధ్యమైనంత వరకు నమ్మకం ఏంటంటే బైబిల్ని చదివి బైబిల్ ని దేవ నమ్మకం ఏంటంటే జ్ఞాపక ఉంచుకోవడానికి కృపణాను గ్రహించండి రేపొద్దున మా మధ్య నుంచి బైబిల్ తీసుకెళ్ళబడినప్పుడు అయ్యా నమ్మకం ఏంటండీ ప్రేమి కలిగిన రోజా వాక్యం హృదయాల్లో పదిలంగా ఉండలాగా కృపణను గ్రహించండి ప్రియం కలిగి తండ్రి మేము కలిగించాగా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి కృపణను ఈ యొక్క సమయంలో ప్రేయం ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ విషయంలో మేము పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి దేవా మౌనడు జరిగినటువంటి చిన్న పరిచర్యను మీరు దేవా ఆశీర్వదించండి సహాయం చేయండి ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు చదివారు అయ్యా నమ్మకం ఏంటండ్రి అనేక హృదయాలు కాకబడిలాగన మీ వైపు తీసే కృపణను సంధించబడినట్లయితే ఒక్కరు మీ వైపు తరిగి తనకి కృపణను అధిస్తారని నమ్ముతున్నాం రేపటి దినంలో కూడా నమ్మకం ఏంటంటే ఆ కార్యక్రమాన్ని మరొకసారి వెళ్ళవల్నని తలించిండగా అయ్యా కృపణను గ్రహించండి సహాయం చేయండి మీ యొక్క కృపపై మీ వైపు చూస్తున్నాం నమ్మకం ఏంటంటే ప్రేంగుల వారము ఏకటి వారం తండ్రి ప్రేంగలు గుండరాజా మీ యొక్క మీ యొక్క కృపపై మీకు నిలుచించుకుంటున్నాం సహాయం చేయండి అయ్యా కృపణను గ్రహించండి నమ్మకం ఏంటిగా మీ పాదాలు కుటుకుంటుండగా మీ దయన వేడుకున్న సహాయం చేయండి రెంగుల గిరిరాజ మహింగుల గింజండ్రి కృతను అనుగ్రహించండి అనేకులు వ్యాధి బారిన పడి దేవ మరణ శైలిలో ఉండగా వారిని దర్శించడా మీ పాదాలు పెట్టుకుంటున్నాం తండ్రి రెంగుల గిరిజ వారు మీ వైపు తిరిగి తనకైనా అయాతి ఆత్మ కృతను అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాను విలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క దొంగ నమ్మకం ఏ విధంగా మీ తిరిగి దేవ తను తల్లోక రాజ్యానికి వారసుడైనడు ఆ విధమైనటువంటి అనుభవం అనేకులకు అనుగ్రహించలేదన కృపణ అనుగ్రహించండి ప్రేమతున్నటువంటి కేసులను మీకు ఆశ్రై పెట్టుకుంటున్నాను గురించండి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి అధికారులకి నాయకులకి ప్రేమ రాజాగింత్రి కృతను నమస్తే ప్రేమ రాజా ప్రార్థన ఆరాధన మా రక్షకుడు మా ప్రభు అనే సుప్రీ సునాభలో బ్రీ మేము వేరుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ మీకు విజయ్ సరే చెప్పండి పరిశుద్ధ పరిశుద్ధి ఎంతో మంది కూడలు ఇస్తున్నాడు ప్రభావాల మీరు ఆశ్చర్యకర అద్భుతం అనుకోండి నిన్న మీద నిరంతరం దేవుడు ప్రభావ అయినా అయితే మా పట్ల మీకున్న ప్రేమ మీ తలబ్బులు తల బుక్ పోయి విస్తారమైన విభావ ఆయన అయితే తండ్రి ఆయన మరణము లేని దేవుడు వందల దేవుడు తండ్రి మాకున్న ఏ రైతు ఆయన వంద నాలుగు సూత్రాలు ఒక పురువాయోగ్యం తగిన ఆయన నీటికి తండ్రి పంచమాలని వాడని ఏది ఏట కానీ వాడని ప్రభావ అయినా నన్ను మాత్రం తీసుకుంటున్న మీకు వందనాలు కలిగి అయినా మిత్రం ప్రేమ తత్వం కేవలం వాటి ద్వారా నన్ను రక్షించున్నారు ప్రభా అయినా శారీరకంగా మానసికంగా ప్రభా మీకు ఒరి కండిషన్ లో ఉన్నప్పుడు నన్ను ప్రేమించి నన్ను రక్షించినారు మీకు వందనాలు నా పట్ల ప్రతి లేనిపై ఆయన మీకు వందనాలు తెలుసుకుంటున్నాను అంటే ఏమి నన్ను వృద్ధి తీసుకున్నాను ఏమి ప్రభుత్వ ఆయన నన్ను ప్రేమించి చంద్ర ప్రభా నీ చిత్రమును నేను ఎడిగినట్టు నాకు ఆ జ్ఞానము అంటే మనస్సును నాకు చిన్నప్పుడు చంద్ర ప్రభావకు తెచ్చుకుని జరిగించే వ్యక్తులలో ఎందుకు చంద్రప్రభాయి అయినా బోధించడానికి కూడా అనేకలు భయపడుతున్నారు మా ఇండియాలోని నార్త్ ఇండియా ఆయన అక్కడ సైడ్ అయితే కొంత బోధించాలంటే భయానికి గురవుతున్నారు కదా ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి సంవత్సరానికి ఆరు వేల మంది క్రైస్తవులను చంపుతున్నారని విను నష్టం తీసుకుంటారు ధైర్యము నాయన భుభార్తను పెద్ద జల్లే తండ్రి ఆ పట్టుదలను తల్లి దాని కొరకే తప్పించి ఆ యొక్క ప్రసా వేదనను ఆయన నాకు మాకు అందరికీ కలగజేయమని వేడుకనిస్తుంది చివరి దినాల్లో నేను ఇంత ముందు మంచి రోజులు రాబోతున్నాయి అంత బాగానే ఉంటుంది అని ఆ భ్రమలో మేము ఉండకూడదు ప్రభు ఆయన మీకు వందనాలు తెలిపి ఎటువంటి గడ్డు స్థితిలోనూ ఆయన మేము ఎదుర్కొని ఆయన నిలకడ చిరస్కము కలిగి నిలబడటకు మాకు సహాయం చేయండి ప్రభుత్వ ధైర్యం కావాలి ప్రభు అవి మీరు ఇచ్చేది ప్రభు మీ దగ్గర నుంచి ధైర్యం కావాలి అపటిద్దలా కావాలి మాకు సహాయం చేయండి ప్రభు దయచేసి మాకు సహాయం చేయమని అడుగు చెప్తున్నాను నేను తండ్రి అనేహితులు నశించిపోతున్నారు తండ్రి ప్రభు నాయన శుభార్త నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెలియదే తెలియదు అంటే ప్రభా స్ గురించి మొన్నటి తండ్రి నిజమే ప్రభు ఆయన వారి యొక్కకు వెళ్ళలేని పరిస్థితి ప్రభు ఆయన ఆ టంట పడితే దురాత్మలు సమూహం నాయన మూకలు నాయన సుసుముట్టుకొని ఉన్నాయి ప్రభు ఎక్కడ నోరు తెలిసిన తండ్రి ప్రభా నీ దేవుడు మాతో మీరు మీరు దేవుడు నటించుకోవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రభా చుట్టుపక్కల తరగతి వారి మనసు ఆయన వారు కరిగిపోతాయండి మేము కూడా ధైర్యంగా వారికి ఎన్నో వెళ్ళి ఆయన సువార్తను బోధించడం స్టాన్స్ ఉన్న దినమున మైగ్రెంట్ వర్త మైగ్రెంట్స్ వాళ్ళు నాయన ఎంతో మందికి నేను గొప్ప వారికి వారి కళ్ళ ఎదురుగా ఏసు వారికి ఆ రూపంలో నిజము వారికి బయలుపడబడింది ప్రభావ చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రభా ఎవరు దేవుడు అని కానీ వారికి అయితే మీరు ఏసుక్రి దేవుడు వారికి చెప్పబడింది ప్రభా కార్యం జయమని వేడుకుని మరి హృదయాలు మీ వరకు తిరుగుతా సాయంత్రం ఏ ఒక్కరు నాకు తీసుకోవద్దు ప్రభు ఏ ఒక్కరు నరకానికి వెళ్ళొద్దు ప్రభు ఆయన అందరూ తప్పించుకున్న లాగా వాళ్ళ హృదయాలు తిరగబడుతా అలాగే తండ్రి ఒత్తిడి వారము మమ్మల్ని తండ్రి ప్రభా ఆయన ఒక మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని పంపించున్నాం మా హృదయాలతో మాట్లాడమని మేము అది గ్రహించలేదన మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభా గొప్ప కార్యాలను చేయమని వేడుకొని తండ్రి ఎక్కడైతే టూ వార్ ఇంకా వెళ్ళలేదో ప్రాంతాలకు ఆయన అన్ని ఇంటిని లేవనైతే మనం వెళ్ళుకొని ఆయన భక్తికి మీద భక్తి పడలుగా చేయండి ప్రభుత్వ అవిశ్వాసాలను విశ్వాసాలుగా మార్చండి ప్రభుత్వ ఆయన కరోనాకు భయపడే క్రైస్తవులు ఉన్నారు మరణానికి భయపడే క్రైస్తవులు ఉన్నారు తండ్రి నరకానికి కూడా భయపడతలేరు పెడతావు పెడుతున్నారు ప్రభు ఏమవుతలే మరి హృదయాలైన చెరవుని వేరుకుని చెప్తున్నాను ఈ సమయంలో తండ్రి నైనా రెడ్డి కావాలి ఎన్ని పరిస్థితులు తండ్రి మీరు గొప్ప కార్యాలయం కూడా భాగస్వాములుగా ఉంచుతున్నాను అయితే ప్రస్తుత పరిశుద్ధం ఏమన్నా ప్రార్థిస్తే ఆయన ముఖ్యంగా తండ్రి జాస్వామి గురించి నాటం చేస్తున్నారు బిడ్డ పరిస్థితిని చేరుకు ఆ బిడ్డ పట్ల మీరు చూపుతున్న తృపత మీకు వందనల్సింది సార్ తన తల్లిదండ్రులు ఇద్దరు నాకు తొమ్మిది వారికి బాధ నేను ఆయన సంతోష వస్త్రములను భరించబోయేది ఆయన బిక్క బిన్నములను ఆయన ప్రకారం కూడా తొలగించమని వేడుకుని డాక్టర్ కిడ్నీలో తప్పమని వేడుతుంది డాక్టర్ల తొమ్మిది ఉండి మాట్లాడండి మీరు సహాయం చేయండి గొప్ప కార్యాలయం చేయండి సార్ అనేకలు ఆ బిడ్డను కార్యాలను మీరు చేయబోతున్నట్టు మీకు శ్యామ్ సార్ హలో శామ్ లేరా సార్ ఎఫ్ఐఎం గారు సార్ నువ్వే కదా కలిపింది చెప్పండి ఉన్నారా సార్ లేదు సార్ మెడికల్ ఎమర్జెన్సీ వేరే పనిలో ఉన్నాయి ఓకే సార్ ఎఫ్ఐఎం సార్ మీరు చెప్పండి ఈ కరోనా బాగా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి భయంకరంగా ఇండియా టార్గెట్ చేస్తున్నట్టు సార్ ఎక్కువ అవుతుంది అంటున్నారు దేవుండే వాళ్ళకి తగ్గాలని ఎందుకంటే మనుషులు ఊహలకి ఏది అందట్లేదు వాస్తవంగా ఏంటంటే ఈ ఎండాల్లో భయంకరంగా ఈ రోహిణీ కార్తెలో ఈ ఎండకి ఆ కరోనా చచ్చిపోతుంది వర్షాకాలం వస్తేనే కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాము సార్ కామన్ థింగ్ కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా మీరు చెప్పి అదే వేరే వేరే చేస్తుంటే నాకు అర్థం కాదు బాసా సార్ అనౌన్స్ ముందే అనుకున్నాం కదా సార్ మొదలు పెట్టక ముందే అదే సార్ ఒక అంశం చెప్పాలి కదా సరే సరే సగం అయిపోయింది సార్ కరోనా విపరీతంగా ఇదవుతుంది ఈ వాతావరణంలో కూడా మార్పులు కృపగలిగిన మా పిపర్లో కొత్త తండ్రి మా గొప్పదేవ సర్వ సృష్టి మహాకన శ్రేష్టమైన బలబైన తండ్రి మీరు పూజిస్తూ కీర్తిస్తూ పరుస్తూ మేమందరం పోటీ వస్తున్నాం ఆ దేవ ఇంతవరకు ప్రభు మీరు మాతో కూడా ఉంచి మీ సన్నిధి అనుభవించడానికి ఈ సన్నిధికి వచ్చి చేసిన సహాయం బట్టి స్థుతిలో మేము చెల్లించుకుంటున్నాం ప్రభాంతో బలహీన మమ్మల్ని తండ్రి మీరు ఎన్నుకున్నారు మీ బట్టలుగా మీ సత్తులో చేసుకున్నారు నా దేవ మీ స్థుతి పుస్తన్నాం తండ్రి ప్రభా మాలు ఏ యోగత ఎన్ని కొన్ని ఏర్పరచుకొని మీ ప్రిప రక్తం చేత ఆయన మమ్మల్ని విమోచించి కడిగి శుద్ధీకరించి ప్రభావన మా కొరకు ప్రాశ్చితం చేసి బలు బాగా గుడ్డలుగా చేసుకున్నారు స్తోత్రులు దేవా మా తండ్రి బాబా ఆత్మీయ స్థితిలోకి ఆత్మీయ జ్ఞానము తండ్రి కొద్దిగా కలుగజేసినందుకు స్తోత్రులు తండ్రి నిత్యమైన విషయాల ఆసక్తి దయచేసినంత స్తోత్రులు మా దేవ ఇందుకే ప్రభావ ఆయన ఈ యొక్క అంటే మీ దాసుల ద్వారా మాట్లాడి మాటలు పట్టిస్తూ ఉన్నాయని ప్రభుత్వ జీవితాన్ని మిగిలికి తీసుకొచ్చారు ప్రాఫిట్ వార్నింగ్ ప్రాఫిట్ గురించి చెప్పారు తండ్రి అండ్ ఆల్సో వెయిటింగ్ ప్రాఫిట్ ప్రభావిస్తే ప్రభా ఆయన ఎంతగానో ప్రభా ప్రభా దుఃఖిస్తూ వేదనతో ప్రభా మీ యొక్క ఆయన విషయాలను ప్రవచనాలు ప్రజలకు ఆయన వారి అందరికి ప్రకటించారు వచ్చే డేంజర్ గురించి చెప్పాడు ఆయన ప్రభావ పెట్టి తన ఇష్టాను జీవిస్తూ వచ్చారు ప్రభుత్వలు వచ్చినప్పుడు కూడా ఆయన వారు వినలేదు అటువంటి మమ్మల్ని హెచ్చరించేటప్పుడు ఆయన మేమంతా జాగ్రత్తగా హెచ్చరికలు గైకో సిద్ధపడి ఉండటాన్ని ఆయన మీరే మాకు సహాయం చేయవలసింది ప్రార్థిస్తున్నారు మా దేవ మా తండ్రి ప్రభు నాయనా తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభాకరంగా విస్తరిస్తున్నాయి అదే మాత్రం తగ్గడం లేదు ప్రభావం చేయడం అదేవాతమే మాకు సహాయం చేయగలుగుతారు మీరు మాత్రమే మమ్మల్ని బలపరచగలుగుతాం మీరు మాత్రమే ప్రభావ అయ్యప్పని కట్టడి చేయగలుగుతారు ప్రభావ మీ శక్తి ద్వారానే దొరుకుతుందండి మానవ ప్రయోజనం అర్థం ప్రభావ సహాయం చేయగలి ఏ డాక్టర్ ఏ నర్సు ఎవరు కూడా దీన్ని ఆపలేరు ప్రభావ ఏ సైంటిస్ట్ కూడా దీన్ని ఆపలే కేవలం మీరు నడిపిస్తేనే తప్ప మీరు మీ జ్ఞానం దయచేస్తేనే తప్ప ప్రభావరీ సహాయం చేయండి వ్యాక్సిన్ కనుక్కున్నారు అంటున్నారు బంధుచ్చాయంటున్నారు కానీ ప్రభావం ఇంక మార్కెట్ రాలేదు అక్కడ ఏం జరుగుతుందో ఏ వ్యాపార కోలంలో ప్రభావాలు ఆలోచిస్తున్నారు మా తండ్రి సహాయం చేయండి మా అనేక మంచి కోర్సులు అన్నారు అనేక ఆత్మలు నశిస్తున్నాయి ప్రభావం సహాయం చేయండి మా మీ సమస్యలు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన కట్టడి చేయండి ఆయన ప్రభానైనా మేమందరం ప్రభావ దీనివల్ల తండ్రి అందరు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎరుకులు నష్టాలు ప్రభావ అదే కాకుండా తండ్రి మీ సంఘానికి కూడా ప్రభావనైనా సంఘానికి వెళ్ళలేక ప్రభావం నిజమైన సాహసం ఉండలేక తండ్రి ఆయన అనేక విధాలుగా ప్రభుత్వ ఇబ్బందులు అవుతుండేగా తండ్రి సహాయం చేయండి మీరే ప్రభావ దీన్ని కట్టడి చేసి ప్రభావ ఆయన తండ్రి దీన్ని ఆపుదలు చేయవలసిందిగా తండ్రి ఎవరికి మరణించారో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయం చేయండి మేము తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి మేము సమస్తము ప్రతీకాన్ని ఆధారపడుతూ మీరు నడిపించే విధంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభు నాయన తండ్రి ప్రభా మేము సరైన బోధన తెలుసుకుంటాం తండ్రి ప్రభా ఇదొక దేశం తండ్రి ఇత బోధన ప్రభు సంక దురదలు కలవారు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కోసం పోగు చేసుకుంటారని ప్రభాతం అటువంటి వారు సత్యానికి సేవిగా ప్రభావ కలపనాట వైపు తిరుగుతారని కాలం వస్తుందన్నారు అన్నిటి విషయంలో ప్రభు ఎంతో జాగ్రత్తగా ఉండటానికి ఆయన సహాయం చేయండి మా దేవ ప్రభుత్వ తండ్రి మేము తండ్రి ఖండించే వారం గాను ప్రభావి బలపరచే వారం గాను మమ్మల్ని మేము బలపరచుకునే వారం గాను ప్రభుత్వ సత్యం పురోగపడే వారం మమ్మల్ని చేయవలసి వేడుకుంటూ దినదైన మీ పాదం ఉంది బాబా తగ్గించుకునే వారం గాను ప్రభావ మేము ఎంత చేసినప్పటికీ నిష్ప్రయోజకం దాసులను తెలుసుకుని తప్ప మీ సేవా పరిధిలో ముందుకెళ్ళటానికి సహాయం చేయండి ప్రభుత్వ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆయన భయంకరమైన సమాధానం జరుగుతున్న ప్రభావ తప్పుడు బోధలు నన్నబుద్ధ ప్రవక్తలు వీళ్ళందరి నుంచి సమాధాన్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు మా దేవా తండ్రి ప్రభావ సహాయం చేయండి ఈ విధంగా ప్రభావ తండ్రి నిజమైనటువంటి వాక్యాల గురించి ముందుకెళ్ళడానికి సహాయం చేయవలసిందిగా పెట్టుకుంటూ ఈ వాక్యానుసారంగా జీవితాన్ని మేము కలిగిం ముందుకు వెళ్తానికి సహాయం చేయవలసింది పెట్టుకుంటూ మమ్మల్ని బలపరచవలసిందిగా పెట్టుకుంటూ గ్రూప్లోచిన ప్రతి ఒక్కరిని బట్టి సుఖొస్తాం కొద్ది ప్రార్థన వందనాలి ప్రార్థన చేసినందుకు నెక్స్ట్ మన మధ్యలో సంపత్ సార్ ఉన్నారు సంపత్ సార్ మీకు ఏంటంటే ఇక్కడ మనకి మన కేబి ఫ్యామిలీలో పరిచయం అయినటువంటి ఇద్దరు జాషి ఉన్నారు సార్ ఒక ఆయన ఏమో మామ ఒక ఆయన ఏమో మన పెద్దలాజ గారని మనకు తెలిసిన అతను కర్త వాళ్ళ వర్ణుడుకి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్త్ మంత్ రన్ అవుతా అతను కూడా అతని పేరు కూడా జాషు అనే అతనికి హార్ట్ లో హోల్ ఉంది చిన్నపిల్లడు పుట్టిన తొమ్మిది రోజులకి అతనికి సర్జరీ జరిగింది సార్ మళ్ళీ రీఓపెన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు దేవుడు ఏదన్నా అది దూరం చేయాలని ఆ సర్జరీని తర్వాత వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా బలహీనలు వాళ్ళు ఏమి ఎకనామికల్ గా చాలా కూరు దేవుడు వాటి అన్నిటి మేర విజయం సాధించాలి వాళ్ళకి అని చెప్పి ఈ ఇద్దరు జాశ్వాల గురించి కేజీపీఎం ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకమైన వస్తా ఉంది ఈ శోధన మీద విజయం సాధించాలని ఈ మూడు అంశాల మీద పర్టికులర్ ఈ మూడు గురించే చేయాలి కృపాసక్త్య సంపూర్ణ ఈ పదమూడు స్తోత్రములు సర్వాధికారి సర్వ లోపల కూడా అందరికి పైగా ఉన్న దేవస్తోత్రములు అమరత్న గల దేవస్తోత్రములు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన దేవస్తోత్రములు మంగళార్చు నాట్యంగా ఆలోచన కర్తైన దేవ స్తోత్రములు అండజన్నత స్తోత్రములు తండ్రి ప్రలేమం మీద హాస్యంలో ఉన్న దేవస్తోత్రములు నచ్చిన మార్గంలో దేవస్తోత్రము నెమ్మది కలదేవి దేవస్తోత్రములు నిరంతరము స్తోత్రుడు అయినటువంటి దేవాస్తోత్రములు ఆధారమైనటువంటి దేవాస్తోత్రములు న్యాయము తీర్చి దేవాస్తోత్రములు నీతి గల వారిని ప్రపంచములు బలమైనటువంటి స్వరము కలిగిన దేవస్తోత్రములు ప్రేమ స్వరూపమైన దేవస్తోత్రములు భూమి మీద కరుమని నిముతూ ఐదు మీద అట్టి కొత్త దేవుని మత స్తోత్రములు మిమంగళ రాజా స్తోత్రములు వీగు అయిన స్తోత్రములు భీకరమైన మహిమను భరించుకుని దేవస్థములు మాత్రం రాబడి అంతట్లో రాబడి అంతట్లో చేతి పనులన్నింటిలోనూ ఆశీర్వించిన దేవాస్తో రోగములను భరించిన దేవస్తుమును ఆలకించిన దేవస్తోత్రములు రేఖంలో మాత్రం లాగారు మనము రెండవ జాస్ ప్రార్థిస్తున్నాము ఆ యొక్క ఆ యొక్క హార్ట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఓల్ బట్టి ఆపరేషన్ మరొకసారి తీసుకురామని ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది మాతాన్ని అని కుమారుని మీరు స్వస్థపరిచి బలపరిచి ఆ కుటుంబం ఆర్థిక వనరుల నుండి సంరక్షించి మనం వచ్చిన మాత్రండ్రి పోషణ ఆహారము ఇచ్చేదేవాలు ఈ రీతిగా మా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం స్థిరపడే దయచేయమని మా తండ్రి ఎన్ని నిమిత్తాలను ఆ కుమారునికి మరి ఆ యొక్క వ్యాధి మాత్రండ్రి మాకు తెలియదు కానీ ఈ యొక్క ఏ సు నామములు ఆ యొక్క స్వస్థపడినట్టు అతి విశ్వాసం మాత్రం మరి ఆ ప్రార్థన సాహసంలో ఉన్న ప్రతి ఒక్కరికి జాయిచేయమని నడుస్తున్నాం ద్వారా మా తండ్రి ఎన్నయో మేలు చేస్తున్నారు మీకు మానవాళ్ళకి మీ యొక్క రాజ్యంలో స్థానము దాయి చేయమని విన్నపాలను ఆలకించమని మా ప్రార్థనకు చేయగ్గమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అది ఒక దాస్వా మాత్రం కిడ్నీ ఆ యొక్క వ్యాప్తి బాధపరుచుండగా కుటుంబం ఆదరణ నెమ్మదిని సంతోషం సమాధానము దయచేసి మీరు ఆ యొక్క సంపూర్ణ స్వస్థత ఇస్తున్నారని నమ్ముతున్నాం మాత్రం విశ్వాసం వారికి మాత్రం దయచేయమని మాత్రం ప్రేమలో వారిని కట్టించి కాపాడి మాత్రం కనిక్రమం చూసుకుని నడుస్తున్నాం మరొకసారి ఇద్దరిని మీరు అది తట్టి ముట్టి స్వస్థపరచుమని నడుస్తున్నాం మాత్రం ఈ రీతిగా మాత్రం మేము చేస్తున్నటువంటి పనుల్లో మాత్రం మంచి సహనము సంతోషము మాకు దయచేయడం నడుస్తున్నాం ఈ రీతిగా యొక్క ఈ యొక్క జనంలో మేము వాక్యము మరి చదువుతుండగా మాత్రండి మీ యొక్క వాక్యం నెరవేరుపు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి చాలా వందనాలు చంద్రశేఖర్ సార్ చెప్పండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత దేవుని చిత్తం ఈ బోధలో మంచి మార్పు రావాలని ఆ మార్పు వచ్చే బోధ అందరికీ కూడా ఆమోదయోగ ఆమోదించేటట్టుగా తొందరగా స్వీకరించేటట్టుగా ఎందుకంటే కొన్ని సంవత్సరాల దగ్గర నుంచి ఆ బోధ అనేది ఒక రకమైన బోధలో ఉన్నారు కానీ ఇది కాలం సంపూర్ణమయ్యే సమయం కాబట్టి నిజమైన బోధ ఏంటో సత్యమైన బోధ ఏంటో తెలియాలి ఆ బోధ దేవుడు అందరికీ అందించాలని ఆ బోధలో హత సాక్షిగా అవసరమైతే మారడానికి సిద్ధపాటుడు క్రైస్తం చేసుకోండి పచ్చు క్రవేగా వదైనా కృపగలైనా మా పాపంలో శాపంలు వ్యసనం భరించి మాకు విడుదల కనిపించిన బట్టి మీకు వదనాలు తండ్రి తర్వాత జ్ఞాపకం తీసుకుంటున్నాడు తండ్రి ఇక్కడ పచ్చి అవకాశాన్ని బట్టి మీకు మీ జీవితం నుంచి మమ్మల్ని బయటకు తీసుకుంటా అండి రైతు సంఘం గురించి తర్వాత ఒక ఆపర్చునిటీ పోగొట్టుకుంటు ఒక విశేషాలను గ్రహించిన స్థితిలో ఉంటు తర్వా ప్రవచాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉంటు ఇం లోకం నుంచి రాబోతున్న ఉపద్రవాన్ని గ్రహించేందుకు కానీ ఎవరు కూడా దీన్ని గ్రహించని శక్తిలో ఉన్నారు ఇంకా ఎంత కానీ మీరు ఇందాక మాకు చూపించినట్టు అనేది వాక్య రూపకంగా తిరిగి ప్రవచనం డెబ్బై సంవత్సరం మీరు పగులో బాధితులుగా ఉంటారు కానీ ఎగ్జాక్ట్లీ డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నారు ప్రవచించిన వాడికి తెలిసి ఎప్పుడు ముగిస్తుంది ప్రవచనం అని నేను అటువంటి బోధ లేదు రోజు ప్రభావ ప్రపంచంలో ముఖ్యంగా మా సంద్ర ఆ యొక్క స్థిరించమే అదృష్టం కొన్ని మన కృష్ణ గురించిన సాక్ష్యము ప్రవచన తారమని సగన గందాల మేము తీస్తాం మేడం కాబట్టి ప్రతి ప్రవచనం మిమ్మల్ని సూచిస్తుంది తండ్రి మీ విడుదలని చూపిస్తుంది రక్షణ చూపిస్తుంది ప్రభావ మేము కొంతమంది విమోశ్ర దినం కొరకు మేము కనిపెట్టుకున్నాం లాక్ డౌన్ తర్వాత ప్రభావ సంఘం ఇకొక అవకాశం ఇవ్వండి తండ్రి భూతల క్రిందండి ఆ పుస్తక కాలంలో వారి గురించి ఆరు వీరు ఎవరు భూతల క్రిందలు చేసే రిసెర్చ్ అని నాకున్నారు అప్పటి సాక్ష్యం మరోసారి మీ వినాలని ఆశపడుతున్నాం మా తరంలో మా కాలంలో మా మధ్యలో ప్రభుత్వం మా చర్చ భూతల క్రిందేవాళ్ళని డెవలప్ నెక్స్ట్ జనరేషన్ మినిస్టర్ ఎండి ప్రభుత్వం వారిని ఏరిగా మేము సపోర్ట్ చేయాలని మీరు మా కాలేజ్ జ్ఞానం అనుగ్రహించండి తర్వాత రిసోర్సెస్ అనుగ్రహించాను నెక్స్ట్ జనరేషన్ టీచర్స్ ఏ రీతిగా తయారు చేయాలి వారికి మనం ఏ రీతిగా ఎక్కించాలి మనం మీరు మాకు ప్రేదేస్తాం దాన్ని కష్టంగా ముందు కొడుతా ఇస్తాం ప్రభావ తీర్మానంలో ఏముంటుండగా మీరే ఆమోదించండి ప్రభావ ప్రభావ త్వతికర సేవ చేయాలని ప్రతి చర్చి అనుగ్రహించామని యేసు క్రీస్తు పరిశుద్ధించు సార్ నేను ప్రార్థన చేస్తాను నా తర్వాత అక్కడికి వినేస్మస్కార్ ఆయన ఆశీర్వాదంతో ముగిస్తారు మన శ్యామగారి కోసం అని ఉంచిపెట్టినటువంటి అంశము నేను సిద్ధపడిన అంశం ఈ రెండు అంశాల గురించి నేను ప్రార్థన చేస్తాను ఆ అక్కడ ప్రార్థన చేసి ముగించండి సార్ పరిశుద్ధ పరిశుధ్ర పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమం కలిగిన మా ప్రియాపరలో ఒక తండ్రి ఏ అయ్యాన్ని కొందనాలు సుతుడి స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా కాల సమయంలో ప్రభా అంగా చేరు ప్రభ నిన్ను ఆరాధించడానికి ప్రభావి అందరినీ ప్రేమించి ప్రభా మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు సుదృఢ స్తోత్రాలు రాజాని కొందయ్యా ఇదిగోనైనా మిగిలినటువంటి అంశము యవనస్తుల గురించి ప్రార్థన చేయచ్చున్నారు కృతజ్ఞత జ్ఞాపకం చేసుకోనని రాజా ప్రభా ఈ కాలంలో ప్రభా ఈ రెండు నెలలు ప్రభా ఈ ఇరవై రెండో రోజు ప్రభా అవనస్తు పూర్తిగా చెడిపోయారు ప్రభా కుత జ్ఞాపకం చేసుకో రా ఏంటో వాళ్ళకి తెలియ ప్రభ పాపం చేస్తున్నారు ప్రభా ముఖ్యంగా పేకాటాడటానికి మరి అదేంటి పబ్జీలు ఆడటానికి ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి అయ్యా విపరీతమైనటువంటి చెడు వ్యసనాలకి ఈ అరవై రోజులు మరి ముఖ్యంగా యూత్ ప్రభా పాడైపోయారు ముఖ్యంగా ప్రభా నీ చర్చకు వచ్చే బిడ్డలు యవనస్తులు కనీసం ముక్కుబడి ఆదివారం ఆరాధన కన్నా పిల్లలు ఈ రోజు దానికి కూడా దూరం అయిపోయి వీటన్నిటికీ వ్యసనాలకి మరి అలవాటు పడిపోతున్నారు దైతో మీరు క్షమించాను ప్రభా క్షమించి వర్ని చిత్తం అయితే ప్రభా ఈ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత జరిగే ప్రార్థనలో ప్రభా వీళ్ళందరూ ప్రార్థనలు ఏకీభవించి వారి పాపాలను ఒప్పుకొని ప్రభా మారు మనసు కలిగి ప్రభా పరిచర్ చేసే బిడ్డగా మీరు వాళ్ళు మార్చమని ప్రభా నీ మార్చకపోతే నాయన వాళ్ళు మారలేరయ్యా నువ్వు మార్చకపోతే ప్రభా వాళ్ళు మారరు ప్రభ అయ్యా నీ తలంపులో లేకపోతే నీ ప్రణాళికలో లేకపోతే ప్రభావారు పాడైపోతారు అగ్నికుండా ప్రభావారు మరి ఆహుతయిపోతారు రయ్యా అట్లా కాకుండా ప్రభా అయా నీ చిత్తం గనక ఎవరు కూడా మరి నీకు ఇష్టం లేదు గనక ప్రభా ప్రతి రక్షించబడాలి గనక అయా నీ చిత్తంలో ఏ అనూ జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా నీ కొందరు కుదిరితో ప్రభా ముఖ్యంగా చెడు వ్యసనాలకి వాళ్ళు లోనవు కాబ ప్రభా సత్య మార్గంలో రావడానికి ప్రభా ఆ విధంగా మీరు సంఘాలకి ప్రభా అటువంటి ఆలోచన మీరు అనుగ్రహించండి దేవా కాపర్లకి మీరు అటువంటి జ్ఞానాన్ని అందించండి దేవా అయ్యా తల్లిదండ్రులైన వారికి ప్రభా అట్టి భారాన్ని మీరు ఇవ్వండి ప్రభా ప్రార్థన ప్రభా మరి అర్థమైపోకుండా ఇది మీ సన్నిధిలో నెరవేర్చబడిలాగా మీరు కూర్పునాన్ని ధరించండి ప్రభాని ప్రభా మరి రెండో అంశంగా ప్రభా వాతావరణంలో వస్తున్న మార్పులు మా జ్ఞానానికి మా ఆలోచనలకి మా తెలిటలకి అందంగా ఉంది ప్రభా అయ్యా మరి ఈ ఎండాకాలంలో మరి కరోనా అంతగా వ్యా వ్యాప్తి చెందదు అనే నన్ను మేము అనుకున్న సమయంలో ప్రభా అప్పుడు బాగా విపరీతంగా ఎక్కువ అవుతుంది ప్రభా కృతజ్ఞాపం చేసుకున్న అంతేకాదుగా ఆయన మరి ఈ ఎండల విపరీత వల్ల ప్రభా మరి వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చి ప్రభా మరి మంచు కొండలు కూడా కరిగిపోయి ప్రభా చాలా ఆ ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి ప్రభా మానవులు అందరూ ఈ అరవై రోజులు లాక్ డౌన్ లో ఉండడం వల్ల భోజనం లేయర్ పడినటువంటి ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అది రీస్టోర్ అవుతుందని వాతావరణం చాలా వరకు రీస్టోర్ అవుతుందని బాగా ఉందని మరి కాలుష్యం అనేది ఏమీ లేదని చెప్పి జనాలు అందరూ చెప్పుకుంటున్నారు కానీ ప్రభా అదైతే అబద్ధం ప్రభా ఆ విధంగా లేదు ప్రభా మరి ముఖ్యంగా ఆయన ఈ కరోనా ఆగిపోయిన వెంటనే ప్రభా మీరు మిడతలు దండొస్తుంది వాతావరణంలో చాలా మార్పులు అయ్యా మరి సైక్లోన్లు అరి కరువులు రకరకాలే వస్తున్నాయి ప్రభా అయ్యా మరి కరోనా అంతమంది ముందే ప్రభా ఈ భయంకరమైన ఎండల్లోనే ప్రభా ఒరిషా ప్రాంతం జరిగినటువంటి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తో ప్రభా అయ్యా మరి ఎంతో ఇబ్బంది పడింది ఆ ప్రాంతం మొత్తం కూడా ఎంతో మరి డామేజ్ గురైంది ప్రభావ కృతజ్ఞాపకం చేసుకోనండి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నో మరి అపాయకరమైనటువంటి పరిస్థితులు ప్రభావి మానవాళ్ళని ఈ భూమిని చుట్టుముట్టి నీ బిడ్డలని మీరు ముద్రించండి భద్రపరచండి అయ్యా ఈ చిత్తమైతే నీ రాఖలో ప్రభా మీరందరికీ మంచి స్థానాన్ని దయచేయండి అంతేకాదు కానీ ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే బహుమానం మీరు ఇచ్చే కిరీటం పెట్టుకోవాలనే ఆశని ప్రభా ఆ విధంగా పనిచేసే కృపను మీరు అనుగ్రహించేవాని కొందరు సూత్రాలు ప్రభా ఈ వాతావరణంలో చాలా వేగంగా ప్రభా మార్పులన్నీ వస్తున్నప్పటికీ మార్పులు చాలా తొందరగా జరుగుతున్నప్పటికీ వాటిని గ్రహించి వాటికి అనుకూలంగా ప్రభా మేము కూడా మారి మీకు దగ్గర అవ్వడానికి ప్రభా అటు జ్ఞానాన్ని కృపను ప్రతి ఒక్క క్రైస్తవుడికి మీరు అనుగ్రహించండి అయ్యా అవును దేవా ఇవన్నీ కూడా క్రైస్తవులు బుద్ధి కలగడం కోసం చేస్తున్నారని మేము నమ్ముతున్నాం ఈ లేఖనాల్లో ఉన్నాయి ప్రభా మొట్టమొదటి తీర్పు ఇంటి దగ్గర నుంచి అన్నారు తండ్రి మీ ఇంటి దగ్గర నుంచి మీ కుటుంబంలో నుంచి జరుగుతుంది అయ్యా నీ కుటుంబంలో ఉన్నా అని మేము అయ్యా తీర్పు మా దగ్గర నుంచి మొదలైతే కనుక ఆయన మేము ప్రభ విధంగా తీర్పులోకి రాకుండా ప్రభా మేము తప్పించే విధంగా మమ్మల్ని ఉంచమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రార్థన చేసిన ప్రతి అంశాన్ని మీరు చేసుకోనండి నిశ్చితమైతే చర్చలు రీవోపెన్ అవ్వాల త్వరగా ప్రభా ప్రభా మరి మరి బయటికి స్వార్థ బయట స్వార్థ ఆ ప్రకటించడానికి బయటకు వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ మీరుండి నడిపించాలి ప్రభా ఏమైనా సల్లో మార్పులు తీసుకురావాలి ప్రభా ఈ కరోనాను మీరు అరికట్టాలని ఆయన ముఖ్యంగా ప్రభా మరి ఆ పెద్ద జాసు గారిని చిన్న జాషువా చిన్నపిల్లడు జాషువా అని వాళ్ళిద్దరిని మీరు ప్రభా మీరు రక్షించుకోనండి దేవా అయ్యా మీ సుత్తుగా మార్చుకోనండి మీరు అక్కడి నుంచి తీసుకోనండి అయా నువ్వు కార్యం చేయలేకపోతే ఎవరు చేయలేరు ప్రభా అవునాయన మరి చనిపోయిన వారిని సైతం మీరు లేపగలిగారు అయ్యా మీ భూమితో ప్రభా స్వస్థత మీ వస్త్రాన్ని తాకిన వెంటనే ప్రభా మరి స్వస్థత కలిగింది ప్రభా మీ మాటలో ప్రభా ఈ సృష్టి అంతా సృష్టించబడింది అయా అంత శక్తి అంత గొప్ప దేవుడు ఆయన అయా నీ బిడ్డలైన వారు అయ్యా వీరి వల్ల అనేక మంది మారాలి ప్రభా అయా ఈ చిన్నపిల్లడు మారితే ప్రభ ఆ కమ్యూనిటీ మొత్తం మారుతుందయ్యా వాళ్ళు చాలా బేరస్తారు లో ఉన్నారు పేద స్థితిలో ఉన్నారు అన్నిటి ప్రభావి సమాజంలో సంఘంలో ప్రభావి వాళ్ళు వెళ్లలేని వారు ప్రభా అట్లాంటి వారిని మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రభావ ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్లి ఈ లోకానికి ఉప్పువలే ఉంచి ప్రభా అ మాదిరికరంగా ఉంచారు మర ఆ విధంగానే ఈ కుటుంబాన్ని మీరు మార్చమని అడుగుతున్నాను అట్లాగే మీ సేవకుడు పిల్లడు ప్రభా జాజువా అతను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబానికి మంచి ఆదరణ ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ఆ మీరు ముట్టండి స్వస్థపరచండి మంచి సాక్షిగా మార్చుకోనండి ప్రభా ఆ విధంగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను అయ్యా అయ్యా నిజమే ప్రభా మరి సంఘాలలో ప్రభా ఈ రోజు బోధ మంచి బోధ రావాలయ ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి ఆ ఏదో ఏదో లోకల్లో ఉన్నటువంటి బోధలు కాదు కానీ ఆయన అయ్యా నీ చిత్తం ఏమైతే ఉందో ఎలాంటి బోధ కావాలని నువ్వు ఆశించావో ఎలాంటి మాట కావాలని ఆశించావో ఆ మాటను ప్రభా మరి జీవం కలిగిన మాటలయ్యా నీవన్నీ మూడు వారిన ఈ జీవితాలను ప్రభా చిగురింపజేసేది నీ జీవి నీ మాటయ్యా చనిపోయిన వాడిని బ్రతికించేది నీ మాటయ్యా ప్రభా ఆధ్యాత్మికంగా చావకుండా ప్రభా జీవించగలగాలి అని నీ మాట మంచి మాట కావాలి ప్రభ అటువంటి మంచి బోధలో మేము ప్రభా ఆ బోధలు మేము ప్రభా సత్యాన్ని గ్రహించి ప్రభా అవసరం అయితే మమ్మల్ని కోసం ప్రభా ప్రాణత్యాగం చేయడానికి కూడా ప్రభా సిద్ధపడే వారి లాగా ప్రతి ఒక్క యవనస్థుని కుటుంబీకుండా ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబీకుని మీరు మార్చుకునే దేవని కొందర స్థుల స్తోత్రాలు అయ్యా మరి ఇప్పటి మరి స్వార్థ విషయంలో ప్రభా ఎంతో ప్రయాస పడుతున్నారు అవన్నీ సఫలంగా పోవాలి ఫలపరితంగా కావాలని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభావి మనవలన్ని మీరుండి ప్రభా మీరు మీటి అన్నింటిలో ప్రభా మీరు ఆ విజయాన్ని అనుగ్రహించమని ప్రభా మరి ఈ ముఖ్యంగా ప్రభా ఈ ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు నాపకం చేసుకుని అయ్యా మరి యాభై రోజులు దాటిపోయిందయ్యా మరి సాతాను శోధన అధికం అవుతుంది ఏ పని చేసినా కూడా ప్రభా ప్రతి ఒక్కరిని చుట్టుముడుతూ ఉంది అయ్యా నిన్న ప్రభా మరి మరి ఆ నాగపూర్ హైవే మీద మీరు సువార్త వచ్చినప్పుడు ప్రభా ఆ కారు చాలా ఇబ్బంది పడ్డారు ఆయిల్ లేక బండి వాహనానికి చాలా ఇబ్బందులు వచ్చి ఆ విధంగా శాతాను వెంబడిస్తా ఉన్నాడు అయినా మీరు వాటి మీద అనుగ్రహ మాకు జయాన్ని అనుగ్రహిస్తున్నందుకు కొందనాలు తెలుస్తారు అట్లా విజయాన్ని మాకు అందరికి అనుగ్రహించండి ఎట్టి పరిస్థితుల్లో వెనుక తిరుకోకుండా ప్రభా వెనుదిరకుండా అయ్యా మరి నిరాశకి నిస్పృహలకి లోన్ అవ్వకోకుండా విజయాన్ని తెచ్చుకునే వారి లాగా మరి ఆ విధంగా మా టీం మొత్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించున్నావు ప్రభా ఈ మనవులన్నీ మీరు రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దామని ఏసారి శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వనీస్మస్ గారు చెప్పండి ఎప్పటి మరి మీరు కూడా ఈ స్వార్థ పరిచర్యలో ఈ ట్రాక్ ఇవ్వడంలో కానివ్వండి ఆ ఈ ఔట్ రీచ్ ప్లేయర్ లో కానివ్వండి అన్నిట్లో మనం వెళ్తా ఉన్నాము వెళ్ళిన ప్రతి చోట ఈ స్వార్థ ఫలభరితంగా మారాలని ఆ ట్రాక్స్ విషయంలో కాని ఉండి లేకపోతే ఇప్పటివరకు మనం వెళ్ళి ప్రతి చోట ఎక్కడికెక్కడికైతే వెళ్ళి ప్రకటిస్తూ వస్తున్నాము ఆ ప్రాంతాల్లో ఆ స్వార్థ ఫలభరితం కావాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ దైవ లేపబడాలని ఆ విధంగా దేవుడు కార్యం చేసి చూపించి ఆయన మహిమ పరుచుకునే విధంగా మీరు ప్రార్థించి దర్లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేయవలసింది మిమ్మల్ని అడుగుతున్నాం కృతజ్ఞతలు స్తోత్ర తెలియజేస్తూ ఉన్నాయి ఎంతకాలం కాచి కాపాడి ఆశీర్వాదం ఆరోగ్యము ఆహారం వసతి వస్తువులు సమస్య అనుగ్రహించుకున్నటువంటి స్తోత్రం నాకేమి కావాలో మా హృదయం దేని మీకు కోరుకుంటుంది అది మీకు అతండ్రి ప్రభు మీరు అనుగ్రహిస్తూ విధానం పెట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభావ ప్రత్యేకంగా నచ్చండి ఇంతవరకు మా పిల్లలు చాలా విషయాల ప్రార్థన చేశారు నచ్చండి ప్రతి ప్రార్థనే అంశాన్ని మీ చేతు సమర్పించుకుంటున్నాం మీరు అంగీకరించారని మీరు మా గొప్ప సమాధానము అనుగ్రహించారని నమ్ముతున్నాం సహాయం చేయండి ఆది నుంచి బలపరచని ప్రభుత్వ ఈ కావతాల భద్రత అనుగ్రహించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రత్యేకంగా మా ప్రభుత్వ మా తండ్రి అనేక ప్రాంతాలకు మేము సువాతకు వెళ్తున్నాం ప్రత్యేకంగా ప్రభుత్వ ఈ వర్సుకులు అయినటువంటి వారికి అక్కడికైతే మేము ఒరిసారిగా ఛత్తీస్గఢ్ యూపీ ఎంపీ మహారాష్ట్ర మేము వెళ్ళి చెప్పలేము చెప్పడానికి అవకాశం కూడా లేదు వాళ్ళు వినరు మనం చంపేస్తారు అట్లా చాలా మంది బలహీపలు ఉన్నారు కానీ అంత పరిస్థితి ఎదుర్కోకుండా వాళ్ళనే మా దగ్గర నడిపించారు కానీ మేము అవకాశం ఉపయోగించుకోలేక మా బుద్ధిహీనతను బట్టి మా ప్రభుత్వా స్థితిని బట్టి మా నిర్లక్ష్యాన్ని బట్టి మా తండ్రి మమ్మల్ని మన్నించమని ప్రాధాన్యపడుతున్నాం మమ్మల్ని మన్నించమని ప్రాధాన్యపడుతున్నాం ఆయన అనుకరించండి గొప్ప అవకాశాన్ని మేము మా తండ్రి ఉపయోగించుకోలేకపోయినా కనీసం మా ప్రభావ అరిమైండింగ్ కొద్ది సరే మా ప్రభావం అయినా మేము ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి డబ్బు చూపించండి ప్రభుత్వం కొంతనాలు కొంతనాలు వందనాలు తండ్రి వందనాథ్ మీ హార్ట్ బీట్ ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను హృదయ స్పందన్ ఆయన సమరస్ ఆ సుఖా రెడ్డి గ్రామానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆహారం తెచ్చామంటే నాకు మాత్రం రక్షించబడితే కాదు ఆయన అయ్యా మా స్నేహితులు మా బంధువులు మా రక్త సంబంధులు ఎంతో మంది మా ప్రభుత్వ తెలియ పేరు పేద జ్ఞాపం చేసుకుని అందరికీ రక్షణ భాగ్యం ప్రసాదించమని మేము ఆమె కొరకు మమ్మల్ని వాడుకోవడం నీ చెప్తం మా రక్త సంబంధం మా బంధువులు మా కుటుంబ సభ్యులకి మేమే మా చోటుతో బాప్యశాలు ఇవ్వడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం చూపించండి అక్కడ సమీపంగా ఉంది మా పని మేము వేగవంతం చేయడానికి కూడా చూపించాము ఎక్కువ శ్రమ పడడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి ఎక్కువ వాటికోసం ప్రయాసపడడానికి నిద్ర ఆహారాల కోసం కాకుండా ప్రభుత్వం వాటి కోసం ఆలోచించుకోవడానికి ప్రభుత్వం అభిరామ కృషి సలపడానికి సాధించమని ఏసు ప్రభుణాలు పాదాల బాటి పెద్దించుకుని ఆకాశం సమర్పించుకుని అడుగు పెడుకుంటున్నామండి తండ్రి దేవుని ప్రేమ ఆదరణ కర్తూన్య సహవాసం సన్నిధి సమాధానం ఇప్పుడు సదాకాలం ఇప్పుడు లో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు భూమి మీద ఆయన కష్టమైన వారి అందరికి తోడే నడిపించిన మెము పొందుతుంటే అందరికీ ప్రత్యాప్తున్నా థ్యాంక్ యూ వెల్కమ్ సార్ సార్